ఎదురులేక చరింతురెట్టయిన శ్రీవైష్ణవులు మదించిన ఏనుగులకు మట్టుమేర ఉన్నదా భాగీరథిలోన పాపమున్నదా పుణ్యభోగపు వేదములలో బొంకులున్నవాగరపు టమృతపు చవిలో చేదున్నదా ఆగతి హరిదాసులకు అపరాధమున్నదా ఆకశములోన నెరుసు అందునున్నదా భూమి చేకొని రవియెదుట చీకటున్నదా ఈకడ కామధేనువుకిని ఉన్నవా కైకొన్న ప్రపన్నులను కరిశించనున్నదా హరినామ మంత్రములో అవుగాములున్నవా గురుకృప కలిగియు కొరతున్నదా సరవి శ్రీవేంకటేశు శరణన్నవారికి విరసంబులందులో వెదుకగలదా